సంకీర్తన నాలుగు వందల అరవై మూడు ఘనసుఖము జీవుడెరుగుడుగాక ఎరిగినను అనవరత విభవంబులు అప్పుడే రావా విసుగక ఎవరికైనా వేడ నేర్చిన నోరు దశలకును బలుమారు తెరచునోరు వసుధాకళత్రుడు తడవదుగాక తడవినను ఎసగ కోరికలు తనకు ఇప్పుడే రావా ముదమంది ఎవ్వరికి మొక్క నేర్చిన చేయి పొదిగి యధముల నడుగ పూను చేయి అదన హరి పూజ చేయదుగాక చేసినను ఎదురెదర కోరికలు ఇప్పుడే రావా తడయక ఏమిటికైన తమకమందడి మనసు అడియాస కోరికల నలయు మనసు వడి వెంకటేశు గులువదుగాక గులిచినను బడిబడినే చెడని సంపాదలు ఇట్లు రావా